తన సాధించేది పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తివంతుడ సర్వోనతుడ మహోన్ను మహాగండ అద్వితీయ దేవ ఆది పరిశుద్ధుల నిన్న నీరు నిరంతరం వేకరించుకున్న దేవ నా ప్రియ పరలోక తండ్రి స్తో గొప్ప దేవాలి కాపాడంలో భద్రపరుచుకున్నారు ప్రభావ మమ్మల్ని సజ్జలకు వెళ్ళి పెట్టుకున్నారాయన తివారాత్రచి కాపాడి ప్రభావా మీకు వినుకల్లో ప్రభావ మీ రెక్కల కింద వద్రపరచుకు సజీలుగా పెట్టుకున్న దేవా పరిశుద్ధి అర్పించుకున్నాయి సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేశ్వరుడు నీకే గొప్ప దేవానికి వండానికి ఉదయకాల సమయంలో ప్రభావ మీకు తనికోసం దేవ మీరు మతం మాట్లాడిన ప్రభావ మా జీవితాలు సరిజైన ప్రభావ మీకు నూతనమైన అభిషేకా కనిగరించిన ప్రభావ మీ వాక్యంలోని సత్యాన్ని గ్రహించలాడినా మా ఆత్మీయతలు ప్రభావ వాక్యంలో మీరు మతం మాట్లాడండి పరిశుభ్ర ఆత్మ అభిషేకం నడిపించినయన ఆ తలంపులు మా ఆలోచన సమస్యను కొట్టివేంటి మీకు తలంపుల మీరు చోటిస్తున్న మా ప్రవర్తన అంత ఉండేట్ మీకు అధికారాన్ని ఒప్పుకున్నమైన మీ చిత్తానుసారం నడిపించడం అంత ఆదిష్టమైన మీకు ఆరాధన మీరే ఆతిపత్రి నడిపించండి గొప్ప దేవరాణు బీడే త్వరగా నడిపించిన ప్రతి ఆటంకాలను కొట్టివేండి ప్రభావ తన చివరి అంచులు మేము ఉంటుంది ప్రభావ మీ రాకుడికి సంబంధించిన ప్రతి ప్రవచనం మా కాలంలో నెరవేర్చుంది మరి విశేషంగా ఈ సమస్య భయంకరమైన దినాలు రాబోతుంది ప్రభావ మేము ఏ రీతిగా మీరే మాకు జ్ఞానం అనుగ్రహించండి మాకు అనుగరించండి ప్రభావం చూపించిన గొప్ప జన సమానిక ప్రభావం వార్త ప్రకటించాల ప్రభావ జ్ఞానం మాకు అనుకరించి నడిపించి ఈ నామం తెచ్చుకున్నాను ఏ పరిశుభ్ర నడిపించు జీవ మార్గమునకు నావను మళ్ళించు నావికా నడిపించు జీవ మార్గమునకు నానావను మళ్ళించు నమ్మిక గల మంచి కాపరి నా ఏసయ్యా నీ గొప్ప కాపరి నమ్మిక గల మంచి కాపరి నా ఏసయ్యా నీ వేణ గొప్ప కాపరి నావికా నడిపించు జీవ మార్గమునకు నావను మల్లించు జీవ మార్గమెరుగక నేనుండగా పెనుగాలు నేను తల్లడిల్లగా జీవ మార్గమెరుగక నేనుండగా పెనుగాలు తో నేను తల్లడిల్లగా రక్ష నెరుగక నీ సత్యమెరుగక రక్ష ప్రస్తుండగాలపరచి భయము తీర్చి బలపరచితి ఆ నావికా నడిపించు జీవ మార్గమునకు నానావను మళ్ళించు నావికా నడిపించు జీవ మార్గమునకు నానావను మళ్లించు నానావల వేసుని ఉండగా నన్నెవరు ఆపనే లేరుగా నానా వలయేసూని ఉండగా నన్నెవరు ఆపనే నా తాకలే ఉగా సయ నాతో నావను తాకలే ఉగా సైయ నాతో గుండగా ఆ నావికా నడిపించు జీవ మార్గమునకు నానావలు మళ్లించు నావికా నడిపించు జీవ మార్గమునకు నానావలు మళ్లించు నానావలు వేసు నీవుండగా నన్నెవరు ఆపనే లేరుగా నానా యేసు ఉండగా నన్నెవరు ఆపనే లేరుగా సుడిగాలులే పెను తుఫానులే సుడిగాలులే పెను తుఫానులే నాన్నవను తాకలేవుగా ఏ సయ్య నాకు ఉండగా నానావను నాతో ఉండగా ఆ నాకా నడిపించు జీవ మార్గములకు నావలు అందించు నమ్మిక గల మంచి కాపరీ నా ఏసయాపరించి కాపరీ నా ఏసయాపరి నావికా నడిపించు జీవ మార్గములకు నానాయలు తండ్రి సమస్య సృష్టి మూల కారూడా నీకే వరదాలైన ఏసయ్య ఈ దినం మన కష్ట కాలం అంతా మన పిలుతంగా కాపాడి మధ్యలో ఈ దినానికి నీ యొక్క కృపను సహాయాన్ని మాకు అనుగురించి నడిపించండి తో ప్రతి మార్గం ప్రారంభం చేయండి చేయి ప్రతి పనిలో విజయం అనుగ్రహించండి ఏసయ్యా దేని విషయంలో అనుమానించకుండా దేని విషయంలో భయపడకుండా దేని విషయంలో చింతించకుండా మీరు ఆనందిస్తే స్థిరమైన మనసు కలిగి మీరు ముందు పోలాగా ఈ లోకం తట్టి చూడకుండా ఆరంభించండి ఈ లోకం తట్టి చూడకుండా ప్రతి క్షణం మిమ్మల్ని చూస్తూ ముందుకు పోయే బిడ్డలుగా తయారు చేయండి చేయించండి వాళ్ళ చుట్టూ కంచి పెట్టండి కుటుంబాల బిడ్డల భవిష్యత్తును ఆచరించండి మీరు ఎంత భయంకరంగా గుడ్ న్యూస్ మమ్మల్ని మీరు కాపాడుతాం దాకండి కాబట్టి అటువంటి మంచి అనిపించి మళ్ళీ ప్రవర్తిస్తున్నాం అనేక మంది పాల్పొన్న వారి ఇప్పుడు పాల్పడలేకపోతున్నారు తండ్రి అనేకమైన పనులు కలిసిపోతున్నారు ప్రభా కానీ ప్రభావ వారి పట్ల కలిసి చూపించడం ప్రార్థిస్తున్నాం ఆదరించడం ఆటిస్తున్నాం సహాయపడమంతా ఆటిస్తున్నాం ప్రభుత్వం మీ సాయం చేత నడిపించిన ఆయన ప్రతి పనిలో విజయం అనుగ్రహించిన పత్రికల నుంచి ఒక వాక్యాన్ని చూద్దాం యాకు దాస మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు వచనం ముందు ఇరవై వచనం కూడా చూస్తాం వ్యాకు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనం అందుచేత సమస్త కల్మసలు నిర్వీర్చిన దుష్టత్వంను లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటకు శక్తిగన వాక్యమును సాత్వీపంతో అంగీకరించదు కాబట్టి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయంలో ఒక క్రైస్తవ సంఘానికి ఈయన చెప్తున్నాడు లెటర్ లో ఏమనంటే ఇటువంటి మనలో ఉండం దట్టుట ఎట్ట మన హృదయాన్ని మన తండ్రి పరిశుద్ధుడు తన కుమారుడు పరిశుద్ధుడు పరిశుద్ధ ఆత్మాంతి పరిశుద్ధత కలిగిన జీవితం కాబట్టి వీరి ముగ్గురు మన హృదయంగా నివసించినప్పుడు వాళ్ళు మనం ఎట్లా ఉండగలం మన శరీరంలో పాపం ఎట్లా ఉండగలం అది ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లో ఉండడం తెలియదు కాబట్టి దుష్టత్వం కూడా ఉండదు కొంతమంది నిరోగీ పెద్దారు వాళ్ళు చేస్తున్న దుష్టత్వాన్ని బట్టి గొప్ప పని చేస్తుంది అనుకుంటారు దాదా గిరి కదా నిరోధీగడం అంటే దాదాగిరి వాళ్ళు తప్పిదం చేస్తూ దాదాగిరి చేపించడం వీటిని మనం మన మన సేవలో ఉండద్దు దాదాగిరి దుష్టత్వం ఉండద్దు ఇతరుల మీద బలవంతం చేసే జీవితం ఉండదు అది అది మృగానికి సాదృశ్యం మృగం అంటే క్రూరమైన జంతువు బీస్ట్ అంటాను ఇంగ్లీష్ లో బీస్ట్ కి సాదృశ్యం దేవసమాప్తిలో బీస్ట్ ఎక్కువ ఉంటాయి కదా మనం చూసినాం ఎన్ని రకాల మృగాలు భూమి మీద కొందరుగము సముద్రంలో నుంచి బయటకు వచ్చే ఒక మృగము కాబట్టి వాటికి దేవుడు అధికారం ఇచ్చినా కూడా మనం చూస్తాం కదా ప్రాటప్పటికి మీద పడడానికి కదా దృషము మరియు గుర్తుకొప్పలే ఉన్నారు అది ఆ నక్షత్రంలో కూటమి అది ఓరాయన్ ఇవన్నీ కృతిక మధ్యలో ఉంటే దృష్ణ ఒక దిక్కుంటే ఓరాయన్ ఇక్కడ దిక్కుంటున్నాడు ఎప్పుడు వీళ్ళ మీద పడదామా అని అంటాడు సహోదరులు వాళ్ళు సహోదరులు సిస్టర్స్ సెలవెన్ సిస్టర్స్ భారీగా అర్థమని ఉంటాడు అన్నట్టు వాడు అయితే ఈ దుష్టత్వంలో ఉన్నవారు అన్నాడు కాబట్టి మనము ఈ దుష్ దుష్టత్వంలో ఉండద్దు కల్మర్షం లేకుండా ఉండాలంటే ఆ గుంటల నుంచి బయటకు రావాలి ఫస్ట్ పాయింట్ వాటిని మాని లోపల నాటబడి నీ ఆత్మలను చూడండి లోపల ఏం నాట పడుతుందో అర్థం చేసుకోండి చేయవచ్చు నీ లోపల ఏం నాట ఆత్మలను దర్శించటప్పుడు శక్తి గల వాక్యాన్ని కాబట్టి మనం కేందో వాక్యానికి ప్రారంభిస్తాం ఎందుకు అంటే వాక్యాన్ని మీకు అన్నిటికీ బయటపడతాయి తర్వాత ఆయన మాట్లాడే మనకు తెలుసు ఆయన దర్శనరీతిగా మాట్లాడతాడు కళల రూపకంగా మాట్లాడతాడు అనేక పర్యాలు మాట్లాడి ఆయన ఇంకా ఎద్దరు చెప్పాలనుకున్నా కానీ ఇంకా మీకు సహించారన్నాడు శిష్యులతో పాటు వాళ్ళు అన్నాడు దాన్ని మనం సహించగలమ్మా ఎన్నో వాక్యాలు మీ మళ్ళీ మీరు సహించలేదు అంటున్నాడు మళ్ళీ మీరు ఎన్నో వాక్యాలు మీ లైఫ్ లో అంటున్నాడు కాబట్టి లోపల అది లోపల నాటబడుతుంది కానీ మీ ఆత్మ రచించబడదంట వాక్యం కాబట్టి ఇది మీ హృదయంలో నాటబడాలంటే నువ్వు సాత్వికంగా దాన్ని అంగీకరించాలంటే బహు తగ్గింపు జీవితం సామాన్య జీవితం కలిగి దాన్ని స్వీకరించాల మీ హృదయం వద్ద తయారు కావాలా క్రైస్తవ జీవితంలో అది ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు చూడండి రెండో వర్షం ఇరవై రెండో వర్షం లేమంటున్నారంటే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపెచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించే వారై ఉంటుంది ఇంగ్లీష్ అయితే చాలా వేరే ఉంది బిఈ బట్ బిఈ డూవర్స్ ఆఫ్ ద వర్డ్ అండ్ నాట్ హియర్స్ ఓన్లీ ఈ యువర్ సెల్ఫ్ ఈ సీవింగ్ యువర్ అంటే వినే విని మీరు వాక్యాన్ని వినడమే మాత్రం కాలదు అంటే చాలా మంది వింటారు సరలేదు ఇంతమంది వింటుంటారు మాత్రం వినం మీ వాక్యాన్ని కానీ దాని ప్రకారంగా ప్రవర్తించకపోవడం అనేది మొదపోయే జీవితం అన్నట్టు రెండు రకాల క్రైస్తవ గుంతుల గురించి మనం చూస్తున్నాం ప్రభుత్వానికి ఎప్పుడు ఈ విషయాలు గుంతులు గుంతులుగా విభగింపబడుతుంటే క్రైస్తవ జీవితం నాలుగు నాలుగు గుంపులు ఈ రోజు తెలిసిన విషయం అందరికీ ప్రపంచమంతా రెండే గుంపులు కానీ మనకు మటుకు నాలుగు గుంతులు దిప్పిస్తారు దేవుడప్పుడు ఇక్కడ ఆ మూడవ గుంపు నాలుగవ గుంపు గురించి ఇక్కడ చెప్పబడుతుంది వాక్యం లేదా ఈ ఇరవై మూడవ గుంపు ఏంటంటే వినేవాళ్ళు ఎన్ని వాక్యాలు వింటారు టీవీల ప్రోగ్రామ్స్లల్లా రేడియోస్ వల్ల ఇంటర్నెట్ల యూట్యూబ్స్ లల్లా ఫేస్బుక్ లో ఎక్కడ అక్కడ వింటనే వాళ్ళ జీవితం అంతా వినడమే విని విని విని విని ఈ చోళ్ళకి వెళ్ళిపోతే ఆ చోవులకి వెళ్ళిపోతుంది ఆ ఈ చోవులకి వెళ్ళిపోతుంది అని ఎప్పుడు కూడా నీకు దీన్ని నాటుకుంటలేదు ఎందుకు నాటుకుంటలేదు తెలుసా నేను ఇది నేర్చుకున్నా మొదటి ఆ మూడవ గుంపు గొప్ప జనంలో నువ్వు ఉంటే ఎట్టు బిడ్డనే పోతుంటావు వాడు చెప్పింది వీడిని చెప్పింది వాడు చెప్పింది వీడు చెప్పింది అబ్బాయి ఎంత బాగుంది ఎంత బాగుందని పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఇంటికి వచ్చి నిద్రపోతున్నావు అప్పుడు వచ్చింది ఎప్పుడో వచ్చి తలుపు పడుతున్నాడు వాడు నిద్రలో ఉన్నాను తలుపు దిగి మంచం దిగి తలుపు దియలే అలసిపోతున్న జీవితం క్రైస్తవ జీవితం మారుతా జీవితం శరీరానికి ఏమవు మనం ఎంత పండు పొందది సెవెన్ ఫీట్ స్ దాని కొరక ఇంతగానో ప్రయాసపడేది ఉత్తరం చేసి పరిగెత్తుది పరిగెత్తుది ఏం సాధించిన అంటే చివరికి నువ్వు ఏం సాధించండి లైఫ్ లో చెప్పడానికి ఏమైంది చెప్పండి ప్ర ఈ ప్రకృతి సాధ్యమైన ఈ లోకంలో నువ్వు ఏం లేదు పెద్ద ఉద్యోగాలు చేసి సాధించింది లేదు పెద్ద ఆఫీసులు కట్టి సాధించిన లేదు పెద్ద బిజినెస్ చేసి సాధించింది అతలేదు మనం దైవికమైన జీవితంలో ఏం సాధించలేము అంటే అక్కడ కూడా ఏం సాధించాలి మేడం ఈజన్ లేదు అతను చెప్పాలంటే ఎవరి మీద దేశంతో బాగా చెప్పలేను దేవుని యొక్క పరిశుభత నేను చెప్తున్నా రోషం కలిగి చెప్తున్నా ఆయన కొడుకు ఏదో కొంచెం చేయాలి ఏదో కొంచెం చేయాలి గతంలో చేసినాము ఇప్పుడు కూడా అని అవన్నీ లెక్క పెట్టుకొని అట్లా చూపించుకొని విరీగ కూడా కాదు మనం మనం వింటున్నాం వింటున్నాం వింటున్నాం విన్నీ సమాజాలు విని విని విని అది నీకు ఒకటి మైండ్ రిజిస్టర్ కాలేదు ఎందుకంటే అవి నాటుకోలేదు ఎవరిదేమో అంటున్నాడు భక్తి రెండు మోసపోయినా విని విని విని విని అన్ని మర్చిపోతావు ఎందుకంటే అతి మరపు జీవితం మన కలిత జీవితం అన్ని మర్చిపోతా ఉంటాం అన్ని మర్చిపోతా ఉంటాం ఏది రిజిస్టర్ కాదు మన ఆటల్లో ఉదాహరణకి ఇప్పుడు మనం కేజీపీఎం గ్రూప్ లని ఎన్ని ప్రవచనాలు జన్స్ కొన్ని వందల ప్రవర్చనాలు జన్స్ దగ్గర దగ్గర ఏడు గంటల వాక్యాలు మనకుంటాయి అంతగా ఆ రోజుల్లో వాటి గురించి కొన్ని కొన్నిసార్లు నాకైతే ఆరు గంటలు ఏడు గంటలు కూడా నేను వాక్యం నిన్నే కూర్చునేటువంటి అది అర్థమయ్యేంత వరకు మన దేం తెలుసు అనేది వింటే ఉంది కాబట్టి ఇంకా ఇచ్చాడు నాకు ఉన్న వానికి ఇంకా అధికంగా ఇస్తాను లేని వానికి కూడా తీసుకొనిస్తాను అనగా తీసి అధికంగా ఉన్న వాడికి వాపసిస్తున్నాడు అందుకే మనకి ఎక్కువ ఇచ్చింది దేవుడు ఎన్ని గంటలు దేవుడిని వాటికి ఎన్ని ధ్యానం చేస్తూ ఎన్ని గంటలు ప్రాధాన్యం చేస్తూ ఉంటాను అసలు లెక్కనే గట్టం కదా ఆయన సన్నిధిలో అంతగా ప్రయాసపడతా ఉంటాం సమయం చూపిస్తూ ఉంటాం కాబట్టి మనకు తప్ప ఇంకొకరు చూపిస్తాడు దేవుడు దేవుడు పర్ఫెక్ట్ అన్ని ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మనం చూస్తున్నాము లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చూపిస్తాడు దేవుడు రకరకాల రోగాలు భయంకరమైన రోగాలు రాబోతున్నాయి మనుషులు పిట్టలు రాలినట్లు రాలిపోతారు కుప్పలు కుత్తలు వాళ్ళు వింట ఎక్కడ అక్కడ ఇవన్నీ మీరు వాట్సాప్ లో చేశారు కానీ మనం ఎప్పుడో చేసినాం ఆత్మలో నాలుగు సంవత్సరాల క్రితమే వాక్యం విన్నాము కాదు నేను అనేది ఏంటంటే విని విని విని విని అన్ని మర్చిపోయినా మీకు ఇప్పుడు ఏం వరకు ఒక కూడా మనము అటువంటి తీవ్రమైన ప్రవచన ఆత్మ కలిగిన వాక్య పరిచర్లు లేనే ఈ రోజు కూడా మనము పదనకరమైన వాక్యాలు తీసుకుంటాము సంఘక్షేమకరమైన వాక్యాలు తీసుకుంటాం గానీ ప్రవచనాత్మకమైన వాక్యాన్ని ఒక్కరు కూడా ప్రకటించలేరు ఎందుకు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా లైఫ్ విని విని విస్క్ యాకం చెప్పిన మొదట వినే వాళ్ళు ఒక క్రైస్తవ పాటించే వాళ్ళు ఇంకొక గుంపు ఇది లక్ష నలభై నాలుగు వేల మంది సాదృష్టం అంటే మొదటి రెండు గుంపులతో మనకి ఎటువంటి సావాసం లేదు మూడో గుంపుతో కూడా మనం సహవాసం లేదు ఎందుకంటే వాళ్ళ సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కానీ వాడు ఆ అబద్ధం నుంచి బయట కొరకు మనకు పని అప్పగించబడింది కాబట్టి మనము వాక్యం వినేవాళ్ళమే కాక మోసపోకుండా మన ఆచరించే వాళ్ళ మనం మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకునకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారునే ఉండు అందుకని తర్వాత నేను చూపిస్తాను ఈ వినేవాళ్ళు ఎట్లుంటుంది చేసేవాళ్ళు ఎట్లుంటారు మనలో కూడా మనం పరిశీలించుకోవాలి కదా నేను వినేవాడి లేక చేసేవాడి అయినా ఇప్పుడు లాక్డౌన్ లో ప్రతిరోజు ఉదయం ఎన్నో వాక్యాలు తింటున్నా వాటిలో ఎంత మటుకు మనం పాటించినాం ఈరోజు వరకు కూడా నీకు ప్రీతికరమైనయ్యి ఎక్కడైనా ఇచ్చేసినావా ఎవరికైనా నీ ప్రాణం నీ నీకు ప్రాణం అంటే నీ ప్రాణానికి ఎంత ప్రీతికరమైనయో విలువగలదు బట్ ఇవ్వగలిగిన ఎవరికైనా అక్కడి నుంచే చాట్ వాక్యం ఎందుకు మీరు పాటించలేదంటే నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు వాటిని తిరిగి పొందుకున్నప్పుడు ఎప్పుడు పోగొట్టుకున్నావు ఆ వాక్యాన్ని విన్నావు నువ్వు కానీ ఎప్పుడైనా పాటించినావా ఎప్పుడు పాటించలేదు మన గ్రూప్స్ వల్ల నేను చూసినా కాడికి ఒక్కరు పాటించలేదు ఉన్నా కూడా పాటించలేదు బయలుపరచడానికి కూడా పాటించలేదు సరే మన నాకు కూడా చూపిస్తారు దేవుడు పలాని బ్రదర్ పలాని సిస్టర్స్ ఈ రీతి గుణి నేను ఎవరి పేర్లు కూడా తీసుకొని చెప్పాను అక్కడ పేర్ని చెప్తే మరీ శారీరకంగా అయిపోయి వాళ్ళకి దేశం ఏర్పడుతుంది ఈ దేశం మన నుంచి దూరం అయిపోతారు అందుకని ఓవర్తో ప్రేమతో సహనంతో వాటి అన్నిటిని నేను ఆయన ఖచ్చితంగా బయలుపరుస్తాడు ఎందుకంటే చూపించే దేవుడు నువ్వు దేని ప్రార్థిస్తావో అది నీకు బయలుపరుస్తాడు నువ్వు ఎందుకు ప్రార్థిస్తున్నావు నిస్వార్థంగా ప్రార్థిస్తున్నావు కాబట్టి కాబట్టి వాక్య వినేవాడు దాన్ని ఎంతగా వింటాడు ఎన్ని సంవత్సరాలు వింటాడు పద్దెనిమిది సాయంత్రం వరకు వినడం ఏ రోజైనా పాటించినామా కనీసం మనము ఒక అనాథకి ఒక ముద్ద అన్నం పెట్టగలిగినామా అనాథ బానులు ఎంతో మంది అన్నం పెట్టగలిగిన వృద్ధులు ఉన్నారు పిల్లలు విడిచిపెట్టిన వృద్ధులు ఆ వృద్ధ ఆశ్రమాల ఏ రోజైనా వాళ్ళు దర్శించారా పీదలకు శుభార్త ప్రకటించడం తీర్థానం చిరచలలో బంధింపబడ్డ వారికి కొన్న పై పరామర్శించినవా హాస్పిటల్స్ లో ఉన్నవాడిని ఏ రోజైన పైన ప్రార్థిస్తున్నావా నన్ను ఏం చేస్తున్నావు ఉదయం సాయంత్రం వరకు పన్నెండు గంటలు ఏం చేస్తున్నావు ఏం చేస్తలే అని అంటున్నావు చెప్తున్నాది ఉద్యోగం చేయడం కూడా దేవుడు చేయడం నాకు తెలుసు వాక్యం ఉంది తక్కువ తీసుకో అది ఒక్కటే చేస్తున్నాను కానీ అది నీ స్వార్థం కొరకు చేస్తున్నావు దేవుని కొరకు చేసినట్లు లేదా నీ ఉద్యోగ స్థలంలో కనీసము ప్రభుని చూపించగలిగినావు ఎవరికైనా ధైర్యాన్ని చెప్పగలిగినావా నా నమ్మ నా విశ్వాసము చేసి పదీనే చెప్పగలిగినావా మరి మీరు వాక్యం వింటున్నారే గాని ఒక్కరు కూడా పాటించలేదు తింటున్నారు మరి ఎందుకు మీకు స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వాలా దేవుడు మీరు కేవలము వినేవాళ్ళలాగానే ఉంటే ఒక్కటి కూడా ఒక్క వాక్యం కూడా పాటించకపోతే ఏ విధంగా లక్ష నాలుగు వందల ఉంటావు నువ్వు చెప్పుకుంటున్నావు నేను లక్ష నాలుగు నాలుగు వేల మంది గుంపులో ఉండాలనుకుంటున్నావు కానీ నువ్వు ఆటోమేటిక్ గా గొప్ప జనాలకి వెళ్ళిపోతున్నావు ఎందుకంటే నువ్వు అంటే సగం సత్యంగా ఉండవు చేసేవాడైతేనే సంపూర్ణమైన సత్యం విని చేసేవాడే సంపూర్ణమైన సత్యంలో ఉన్నవాడి అటువంటి జ్ఞానం నీకు రావాలా కదా చాలా ముఖ్యమైనది అది మనకు అందుకే అక్కడ ఏం చెప్తున్నాడు అంటే నాకు ఇటువంటి ఎట్లా ఉంటది ఇరవై మూడో లక్షణంలో పుస్తకగా వినిపోయేవాళ్ళు ఎట్లా ఉంటారు చూడండి ఎవరైనా వాక్యం వెనువాడై ఉంది దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే అంటే పాటించకపోతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి అంటే ఇంకా వాడు శరీరకంగానే ఉన్నాడు సహజ ముఖం అంటే అద్దంలో తీసుకుంటేనే కనిపిస్తుంది కాని వాడి ఆత్మకి ఏమీ కనిపించదు బయటికి కనిపించిన అర్థము అర్థము ఎవరికి అర్థం బయటికి కనిపించడే వాడు చదగల గానీ ఆత్మలో ఉన్నవి వాడికి కనిపించవంట చెట్టుండేవాడికి కాబట్టి వాక్యం విని ప్రకారంగా పాటించకపోతే నువ్వు ఇంకా శరీరంగానే ఉండవు అని చెప్తుంది వాడు తనను చూచుకొని అవతలేకపోయి తాను ఎట్టివాడో వెంటనే మరచిపోవును అంటే ఇటువంటి వాళ్ళు ప్రకృతి సహజంగా ఉండేవాడు అన్ని మర్చిపోతాడంట వాక్యాలు విన్న వాక్యం ఏమి అంటే నువ్వు ఇన్ని సమాచారాలు చిన్న వాక్యాలన్నీ వేస్ట్ అవుతాయి అన్నట్టు ఉదాహరణకి నేను ఉదాహరణ చెప్తాను హోషియా గ్రంథం అండి హోషే గ్రంథంలో విన్నావు అవి తిరిగి ప్రకటించగలవా ఈరోజు మరాఠీ గ్రంథంలో నువ్వు విన్నావు అవి తిరిగి నువ్వు ప్రకటించగలవా జకరే గ్రంథం ఇన్ని దగ్గర దగ్గర ఎన్ని గంటలు ముప్పై గంటలు నలభై గంటలు నాకు జ్ఞాపకం లేదు ఎక్కువ టైం మనం ఖర్చు పెట్టిందంటే జకరే గ్రంథం మీదనే అక్కడ బయలుపరచుంది దేవుడు ఇటువంటి వైరస్ రాబోతుంది మనుషులు చనిపోతున్నారు ఎన్ని గంటలు ముప్పై గంటలు నలభై గంటలు రికార్డింగ్ అది నా జ్ఞాపకం కూర్లేదు మరి ఈ రోజు నీకు అవకాశం ఇస్తే నువ్వు జగ్రగంధము ప్రకటించగలవా చిన్న ప్రవక్తలు పన్నెండు మంది కదా పన్నెండు మంది చిన్న ప్రవక్తలలో ఏదైనా ఒక ప్రవక్త గురించి ఈరోజు చెప్పమంటే నువ్వు చెప్పగలవా ఎందుకు చెప్పలేదు నువ్వు ఏది కూడా పాటించలే నువ్వు విన్నావు గాని వాటిని పాటించలే కొన్ని వందల గంటల వాక్యాలు మీరు విన్నారు గాని ఏది కూడా మీరు పాటించలేదు అందుకే మీరు వాటిని చెప్పలేరు వాక్యాన్ని పాటించకపోతే అది మీ హృదయంలో నాటుకోరు అది నాకు వర్క్ నిర్చుంది ఎందుకు మీరు మర్చిపోతారు అది దాన్ని పాటించకపోతే మీరు చేరుకోరు నాకు కానీ మీ పిల్లల బర్త్డే చేస్తున్నారు కదా మీ పిల్లల బర్త్డే మీరు ఇంటర్ చేసుకుని వాటిని కేక్ పోసి వాటిని బిర్యానీ పెట్టి అవన్నీ చేసుకున్నారు అదే కేకు ఒక అనాథ ఆశ్రమం పోయి కోస్తే మీ పిల్లవానికి కూడా వస్తుంది కదా అని నాకు తల్లిదండ్రులు ఆ పిల్లలకి తల్లిదండ్రులు లేరు అని వానికి కూడా ఆ జాలి దయ గుణం వస్తుందా లేదా కఠిన హృదయంగా తయారుగాడు లేకపోతే అనాథాశ్రమానికి పోయి ఆ రోజు వాళ్ళకందరికి పిల్లలకి ఆహారం పెట్టచ్చు కదా ఏ రోజైనా చేసింటారు మీరు అట్లాంటి బర్త్డే నేను అనేది ఏంటంటే బర్త్డే కానీ ఇది ఒక అవకాశము అనాథ ఆ పిల్లలకి ఆహారం పెట్టాలనుకో ఏ రోజు నువ్వు చేయలేదు అది మనం చేసుకుని ఇవన్నీ ఎంతమంది చేస్తారు గ్రూప్ అనేది కూడా ముఖ్యం కదా నేను ఈ వాక్యం చెప్పగలుగుతున్నానంటే నేను చేయతకుండా అవి చెప్పలేను కదా ఇంకా మీ మనమంతా మన ఈ గ్రూప్ సిస్టర్స్ నిన్నట్టుగా వాక్యంగా వినగా చేరే మనం ఏదీ ప్లే మెంబర్స్ సో వాళ్ళందరూ చేస్తారు ఇంకెక్కువ చేస్తారు ఈ రెండు గంటల గురించి కొంచెం దీర్ఘంగా నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను టైమింగ్ రోజున కొంచెం వన్ ఓ నుంచి బిజీ అయిపోతాను నేను ఈరోజు వన్ ఓ నుంచి సాయంత్రం అవకాశం ఉండదు ఫోన్లలో మాట్లాడడానికి చేయడానికి మతైసు వార్తలో ప్రభు ఈ యొక్క విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు మత్స్య వార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చనం మత్సు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చనం చూస్తాం ఇరవై మూడులో కేసు వారి సమాజ మందిరంలో బోధించచ్చు దేవుని రాజ్యంలో వచ్చిన శుభవార్తను ప్రకటించచ్చు ప్రజల్లోని ప్రతి వా వ్యాధిని రోగంను స్వస్థపరచు వెల్లెలి ఎంత సంచరించు ఇది మన ప్రజలు తీస్తున్నాం వాక్యం వింటున్నాడు ప్రకటిస్తున్నాడు అద్భుతాలు కూడా వాక్యం విన్నాడు ప్రకటించింది తన తండ్రి దగ్గర నేను నా తండ్రి దగ్గర ఏమి వాటిని ప్రకటించినాడు సాంత్రా అద్భుతాలు చేసినట్టు మనం చెప్తున్నాం కదా స్వస్థత ప్రతి ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగంలో వ్యాధిని రోగాన్ని తెరవాలా ప్రతి వ్యాధిని రోగంలో స్వచ్ఛ ఫస్ట్ వచ్చి తెలలేని ఆయన సంచరించినట్టు ఆయన చేసి అవన్నీ అవన్నీ కాబట్టి ఈ వాక్యాన్ని విన్నట్టు వినడమే వాక్యాన్ని పాటించడం ఎక్కడ ఉంటుందని మనం చూపిస్తున్నారు అదే చూడండి ఐదవ అధ్యాయం రెండవ వస్తుంది ఒకే ఐదవ అధ్యాయాన్ని రెండవ సో అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగో బోధింపకాగే ఏగా ఆయన బోధిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేయకపోతే ఆత్మ విషయమైన ఆత్మ విషయమై దీని వారు ధనిలు పట్ల రాజ్యము వారిది కాబట్టి ఆత్మ విషయంలో దీనత్వంలో ఉండాలనే అంటే పరుసాత్మ పొందుకునే వారి జీవితం పర్షుదాత్మ పొందుకునే వారి జీవితం ఎట్లుంటది దీనత్వంలో ఉంటుంది అనండి అంటే తగ్గింపులు కలిగిన వాళ్ళని చూపించబడే పనికి కూడా దుఃఖపడి వారి దాన్ని వారు ఆదార్చబడదురు సాతి దాన్ని వారు దూర్లోకములు సతరు నీతి కొరకు ఆకలిద కలిగిన వారి తండ్రిలో వారు తృప్తి కనికరం పడవారి తల్లిలో వారు కనికరం పొందరు హృదయ దిగలవారు దేవుని చూసేదడు సమాధాన పరిచే వారి తండ్రిలు వారు దేవుని కుమార్లు అడబడదారు తీసుపడే వారి తల్లిలో పశ్ల రజ్యము వారిది చెప్పండి మీరు ఎక్కడైనా ఇది చేసింట్రా ఒక్కటి చేసేట చెప్పండి ఒక్కటి సమాధాన పరిచయం రా కుటుంబాలలో చాలా క్లియర్ అండి సమాధాన పరచు వారి ధన్యులు వారు దేవుని కుమారులు అడబడదురు కుటుంబాలలో భార్య భర్తలు కొట్లాడుతున్నప్పుడు మీరు సమాధన పరిచినప్పుడు మీరు దేవుని కుమారులు అంటారు మీరు విడదీస్తుంటారు అనుకోండి మీరు దేవుని దయ్యం కుమారులు అంటారు సమాధాన పరచాల ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు నువ్వు పోయి సమాధాన పరచాలి వాళ్ళు దేవుని తినం సమాధాన కలపాలి కుటుంబాలను అప్పుడే నువ్వు దేవుని కుమారుడు అంటావు లేకపోతే నువ్వు దేవుని కుమారుడు కాదు నువ్వు సమాధాన పరచి పోయి మళ్ళా అసమాధానాన్ని పరిచినవు అనుకో నువ్వు ఎక్కిపో దేవుని కుమారుడు కాలేదు నువ్వు విఫలమైపోయినావన్నట్టే వేరు మీ ఫెయిల్ అయినవాడు ఈ కేసులో ఇప్పుడు మన దగ్గర కూడా ఎన్నో కేసులు ఎంత కష్టపడి మనము ఎంత టైం స్పెండ్ చేస్తాం అసలు రాని ఇవ్వని అవకాశమే టైం అయినా గానీ ఏదో రూపకంగా ఎన్నో వందల కిలోమీటర్లు పరిగెత్తు ఉంటాము సమాధాన పరచడం కొరకు చెప్పండి ఎవరికన్నా ఉందా నా నిమిత్తమే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నామంటే ఇదే అర్థం లేదు నేను చాలా బిజీగా ఉన్నా కదా అంటే ఏం ఏం ఉండదు అంటే ఏం బిజీ అయితే ఉంటాం అందరం బిజీ ఉంటాం కదా అయినా కాని ప్రాణం గురించి మాట్లాడుతున్నాం నా నామం నిమిత్తం నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు ఏది విలువలో నీకు జీవితంలో దాన్ని విడిచిపెట్టాలి నామం నిమిత్తం అట్లా మనం చేస్తాం చర్చల మీద ప్రేమ ఫిల్టర్లకి కొట్టి ఇంటి ఇండ్ల మీద ప్రేమ ఇంటి మీద ప్రేమ బ్రదర్స్ కి వస్తువుల మీద ప్రేమ ఎలక్ట్రానిక్ గ్యాడ్లెట్స్ మీద ప్రేమ టెలివిజన్స్ మీద ప్రేమ మోటార్ బైక్స్ మీద ప్రేమ ఎక్కువ అయిపోతుంది ఈ రోజుల ఇంటికి తుడిచిన దాకా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడి ప్రాబ్లం ఉంది నేను చెప్పేట్లేకొక మెంటల్ ప్రాబ్లం ఉందని చెప్పేట ఏందా మెంటల్ ప్రాబ్లమ్ అంటే వాడు మాట్లాడుతూ మాట్లాడితే ఒక బట్ట తీసుకొని ఉంటాడు చుట్టూ టేబుల్ లో దుడుస్తూనే ఉంటాడు మెంటల్ ప్రాబ్లం అన్నట్టు దాన్ని అప్సెసివ్ కంపల్సరివ్ డిసార్డర్ అంటారు ఇంగ్లీష్ లో బట్ట తీసుకుని మాట్లాడుతూ మాట్లాడితే ఉంటాడు తుడిసిన తుడిసిన దానిగానే దొడుతున్నాడు పది వాడు మోటార్ సైకిల్ తీసుకొచ్చి మా ఇంటి ముందు పవర్ చేసి నా తను మాట్లాడితే వచ్చి ఇక మోటార్ సైకిల్ తుడుస్తూనే ఉంటాడు తుడుస్తూనే ఉంటాడు తుడుస్తూనే ఉంటాడు ఎవరు నీ తప్ప ఎంత ఎంత పట్టించుకుంటాడు మోటార్ సైకిల్ అంట అయితే వాడు నేను చెప్పినట్టు ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ మెంటల్ ప్రాబ్లం అన్న ఏం ప్రాబ్లం అన్నాడు ఇగో నీకు నువ్వు ఏం చేస్తావు తెలుసు ఇగో బట్ట తీసుకుని తుడుస్తూనే ఉన్నావు తప్పు ఏంటి అంటే తప్పు ఎందుకంటే తుడిసిన స్థలం చూస్తున్నావు నువ్వు అర్ధ గంట సేపించి ఒక గంట మీద మెంటల్ ప్రాబ్లమ్ అన్నా అంత చెప్పడం వల్ల పని చేసింది ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటకు అయితే ఆ ప్రాబ్లం వాళ్ళ భార్యకి వచ్చింది ఇల్లుని ఎంత నీట్ గా పెట్టుకుంటానంటే ఓ మై్యాడు నేను ఉద్యమం చేయమని చెప్తే కూడా ఉద్యమం చేయాలండి నేను ఉద్యమం చేయనిట్లే ఉంటాను అది సరే ఉండాలి ఇంకా ఆయన చూడు పొద్దున నుంచి లేచి ఫైవ్ ఓ క్లాక్ నుంచి వరకు ఇల్లు ఎంత నీట్ గా పెట్టుకుంటది అంటే తుడిసి తుడిసి తుడిసి తుడిసి ఊడ్చి ఊడ్చి ఊరికనే ఉడుస్తుంది అది ఊరికనే ఉడుస్తుంది బట్టలు పెట్టి ఇది మెంటల్ ప్రాబ్లం అన్నట్టు అంటే నిన్ను ఆ వాడు మీ సమయాన్ని అందులో పెట్టేసి దేవుని చెత్త భోగి పండుగ నీ ఇల్లు ఎంత డెకరేట్ చేసుకున్నా నువ్వు దాంట్లో ఉండవు ఒకరోజు దాని మీద ఎన్ని డబ్బులు పెట్టినా దాంట్లో ఉండవు ఎన్ని లక్షల లక్షలు ఖర్చు డెకరేట్ చేస్తాను ఒక రోజు పోయి పేదవాళ్ళకి మంచిగా అన్నం పెడితే ఒక రోజు పోయి అనాథాశ్రమం పోయి అన్నం పెడితే అంటే రెండు కంటే ఎక్కువ కాదు ఒక బ్రేక్ఫాస్ట్ అన్నదాశ్రమంలో ఒక పూట పోయి పర్మిషన్ తీసుకొని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు స్వీట్స్ స్నాక్స్ చెట్లపల్లి చేయలు కానీ ఇంకెంట చేయలు కానీ ఇవ్వచ్చు మనం ఎప్పుడు కూడా నేను పాటించలేదు ఎంతగా విన్నాము కొంద నీటి ప్రసంగంలో ఎన్నిసార్లు విన్నాము అందుకే సార్ ఇప్పుడు చూడండి విత్తగా వినేవాళ్ళు ఇవన్నీ వింటూనే ఉంటాయి ఎన్ని వాక్యాలు విన్నాం హైదరాబాద్ జరువాత హైదరాబాద్ ఏంటి మీరు లోకమ్మకు ఉప్పై ఉన్నారు అబ్బా నేను విన్నా ఈ వాక్యం కానీ నిజంగా నువ్వు ఒకసారి ఉప్పుకున్నావాడు మీరు లోకమ్మకు ఉప్పై ఉన్నారు పద్నాలుగు వచ్చి మీరు లోకంలోకి వెళ్ళగలిగినారు చెప్పండి నేను నేను వెలుగును కానీ ఎప్పుడు వెలుగుదాం ఎక్కడ వెలిగినాం ఈ లోకంలో కాబట్టి నాకు వెళ్తున్నకానికి తొంభై తొమ్మిది శాతము వాక్యము వినేవాళ్ళే గానీ ఒక్క శాతమే వాక్యాన్ని పాటించేవాళ్ళు నేను అనేది కూడా అంతే నీకు విశేషమైన అద్భుత వరాలు ఈ సంవత్సరం ఇవ్వాలా దేవుడు అంటే నువ్వు పాటించకపోతే నీకు ఇవ్వడు పాటించడం అంటే ఫీల్డ్ పోవాలా మనము ఫీల్డ్ ఫీల్డ్ క్రిస్టియన్స్ లాగా ఉండాలి వాక్యం విని తీగు ముందు కూర్చొని చర్చిలు కూర్చొని క్రిస్టియన్స్ కాదు మనం మనం ఆ ఆ అరణ్య మార్గంలో ప్రభు చూపించిన విధానంగా గుడారం కట్టినడు మందిరాన్ని అదే ఫస్ట్ మందిరం యాక్చువల్గా గుడారం పేరాలతో కట్టిన మందిరం అది మోసే ఆ మందిరము కదిలిపోతా ఉండేది ఒక స్థలం నుంచి ఒక స్థలానికి ఒక్క స్థలం నుంచి ఒక స్థలానికి నలభై సంవత్సరాలు కదిలిండీ స్థలం వచ్చినాకనే కదా ఫిక్స్డ్ గా కట్టి ఒక జగనా సిక్స్డ్ కది మూవ్ కదా కానీ మందిరం మూవ్ ఏం దృష్టిలో నువ్వు దగ్గర ఉంటే నేనే మందిరం కదా నేనే మందిరం ఇంటి దగ్గర కూర్చుంటే ఎట్లా ఇంత కూర్చుంటే ఎన్ని గంటలు మధ్యాహ్నం ప్రార్థన చేసి పార్కింగ్ చేసిన వేస్ట్ అయిపోతుంది తెలుసా నువ్వు పాటిస్తలేవు ఆయనకి ఇష్టం ఉండదు అటువంటి ప్రాధాన్యత అందుకే మీరు కేవలం వినేవారు కాకుండా మోసపోకుండా వాక్యాన్ని చేసేవాళ్ళు లాగా మీరు చెయ్యాలి వాక్యాలు నా ఎందుకు విశ్వాసం ఇచ్చినప్పుడు నాకంటే విశేషమైన అద్భుతకరాలను చేయాలంటే ఎందుకు చేస్తలేవు అంటే నువ్వు ఉత్తగా వింటున్నావు ఆ వాక్యం కానీ పాటిస్తలేవు ఫీల్డ్ పోతే కదా అవన్నీ జరిగేది చివరిగా ఒక జీవితం వాక్యాన్ని ముగిస్తా ఏడవ అధ్యాయంలో వాక్యాన్ని పాటించే వాళ్ళు అంటుంటారు చూడండి సత్య శువార్త ఏడవ ధ్యాను ఇరవై నాలుగవ చనం చూడండి కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి చేయి ప్రతి వాడు లేదు ఒక పాత్ర బెడర్ లేదు ఒక చిత్తర బేళన్ అందరూ ప్రతి వాడు ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడునో తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలిండను అర్థమవుతుందో ఎవరు బుద్ధిమంతద రాబో ఉపద్రవం ను గ్రహించి తప్పించుకుని వాడే బుద్ధిమంటే పెద్ద ఉపద్రవం రాబోతుంది పెద్ద స్లడ్ రాబోతుంది పెద్ద తుఫాన్ రాబోతుంది వాడు పండ్ల మీద ఇల్లు కట్టుకున్నారు బుద్ధిమంతుడు ఇరవై ఐదవ సో స్వాన పురుషను వరదలు వచ్చిన శమలు ఈ ఇంటి మీద ఆ ఇంటి మీద కొట్టని కానీ దాని పునాది బండ్డ మీద గనుక అది పడలేదు కాబట్టి నేను చెప్పాలంటే ఇంత సయంకరేషన్ కాలం అయినా నువ్వు పడిపోకుండా ఉండాలంటే నువ్వు వాక్యాన్ని పాటించేవాళ్ళు లాగా ఉండాలా నీ శరీరము పర్మిషన్స్ ఇవ్వకుండా నువ్వు పోవాలేదని నేను చెప్తున్నాను నాకు ఎన్నిసార్లు జ్వరం హై టెంపరేచర్ ఉన్నా ఎవరున్న బ్రదర్స్ సిస్టర్స్ ప్రార్థనకు రమ్మంటే వెళ్ళిపోతా ఉంటా అని అంతగా ధృవీకరించుకుంటాను నా పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ నీడ్స్ ని పక్కన ఉంటా కొన్ని కొన్ని సమస్య నువ్వు మాతాపర ఉండేది తక్కువ బయటనే ఎక్కువ ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా నేను ఎక్కువ సేవలనే సంగతున్నాను ముప్పై సంవత్సరాలు అయిపోయి థర్టీ టూ ఇయర్స్ శరీరం అంతా కృషించిపోతా ఉంటుంది స్వస్త పరిచేవాడు ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఉంటాడు దాన్ని కొత్తగా వాక్యాలు తినేవాడి జీవితం ఎట్టుంటుంది తెలుసా అది తీసుకొని కట్టుకున్నావు ఇల్లు కానీ అంటే నువ్వు అనుకుంటున్నావు ఫౌండేషన్ అది ఇస్తుంది మనకి వర్షం అవుతుంది మొత్తం కొట్టుకోబట్టి తీర్మానించుకోవాల్సిన బాధ్యత మీది ఇప్పుడు మనమేమో చెప్తా ఉంటాం ఎట్లా చేయాలి కూడా చెప్తాం చాలా మంది ఫాస్టర్ చెప్పం లేరు నాకు తెలిసి ఎట్లా చేయాలి ఎందుకంటే వాడే చేయలేదు కదా వాడు ఎప్పుడు ఇతరుల నుంచి ఆశించే వాడే కాని ఇతరులకు ఇచ్చేవాడు కాదు లేవి యాజకుడు మనమేమో మంచి శద్దకు యాజకులం మనము పెద్ద ఈ సృష్టికే రాజు అయినా మన ప్రభు బిడలం మనం కూడా రాజులం కాబట్టి రాజు ఉల్టా ఇస్తడు సమృద్ధిగా ఇస్తాడు రాజు కాబట్టి నువ్వు నిజంగా రాజు ఉంటావా దగ్గరలాగా ఉంటావా నిశంలాగా ఉంటావా అది తీర్మానించుకోలే కదా సేవలు మన దగ్గర మనం కానిసం తీసుకోం కానీ మీరేం చెప్తారు సేవలు ఖర్చు పెట్టాలా కదా ఎట్లా ఖర్చు పెట్టకుండా ఉంటారు వెళ్తీ సదక్ అనేవాడు బహుమానాలు తీసుకొని వచ్చింది ఆయన రాజు కాబట్టి కాబట్టి మనం కూడా బహుమనం తీసుకొని పోలే ఈ లోకానికి ఆయననే బహుమానంలాగా వచ్చింది కాబట్టి మనం కూడా ఈ లోకానికి బహుమనం ఇక మిగట బహుధము ఆచరించే క్రైస్తవం లాగా ఉంటాం పాటించే క్రైస్తవం లాగా అటువంటి జ్ఞానం ప్రభు మనకు అనుసరించడానికి ఆదు పరిశుద్ధ వేవా మీకు వదలాలనైనా ప్రభు అనేక పనియాలు ఎన్నో వాక్యాలు వింటున్న వలనైనా ఒకటి గుర ఈ రోజు మీరు మాత్రం ఆ రీతిగానే మాట్లాడుతున్నారు మేము ఏదో పరిశుద్ధుల పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది కృపారులున్నాయి అంత బానే ఉంది అనుకుంటున్నాం కానీ ప్రభావి వాక్యాన్ని పాటించే వారం లేముందైనా మమ్మల్ని క్షమించమంటూ ఆర్ధిస్తున్నాం అది అతిక్రామే పాపం అన్నది మేము పాపంలో ఉన్నాం ప్రభావ మమ్మల్ని క్షమించమంటూ నేను వాక్యాన్ని పాటించే బిడ్డలుగా మమ్మల్ని చేయమంటూ ఆర్ధ్యం నేత మీద జ్ఞానము మాకందరి కనుగురించి మీరే మరమను దామని కేసు క్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి మేము ఒక్కొక్కరుగా ప్రార్థన చేసి వన్ బై వన్ చేసి ప్రార్థించండి పరిశుద్ధ ప్రేమ ప్రభా నీకు లెక్కలేని బంధరాలు అయినా ఏచుప్రభా ఇచ్చిన సమయం పట్టిన ప్రభా లెక్కలేని బంధనాలు ప్రభాప్రభించిన ప్రభావిని వన వందేవాచు ప్రభా మేము ప్రతి ఒక్క వాక్యం పాటించే వారీగా ఉండాలి ప్రభా యచు యొక్క వాక్యాలు మర్చిపోకుండా ప్రభా మరి మాకు జ్ఞాపక శక్తి దయచిన ప్రభా మరి మేము దేంట్లో కూడా మోచిపోకుండా ఉంటాక మేము సహాయం ప్రభా యచుప్రభా మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రభా నీ వాకుచేత సిద్ధమైన ప్రభా ఏజ్ ప్రభా మరి వాక్యం పవర్ఫుల్ ప్రభా ఏసీ అలాంటి పవర్ఫుల్ అయిన వాక్యాల ప్రభావ మా జీవితంలో మేము ఎప్పుడు ప్రభా అది మాకు ఎప్పటికీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా నీ కెస్ అవుతుంది పరిశుద్ధ ఏసు అదే విధంగా ప్రభా హాస్పిటల్ ప్రభావ అనేకుల ప్రభా రోగులతో బాధపడుతున్న ప్రభా వారి ప్రభా నీ యొక్క ప్రభావత ఆరోగ్యం వారికి దయచేంత దేవాయసీ ప్రభా మరి కూడా ఎంతో మంది ఉన్నారు ప్రభా వాళ్ళు కూడా ప్రభావికేమతో చూసుకునేలాగా ప్రభా మరించి జాలి అనుగ్రహించిన ప్రభా నీకే దేవా ప్రభా లో కూడా ప్రభా మార్ మంచుకోండి రక్త ప్రభావాడిగా ప్రభావం సువాత ప్రకటించేవాడిగా మాట ప్రభా మా లై కూడా మేము ఇంకా నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రభా ఏదైనా కూడా మేముతో మా పని ముగి ప్రభా నీ యొక్క సేవకు మేము పరిగెత్తాలా ప్రభా నీ యొక్క సువార్త ప్రకటించాలా అనేకులకు యొక్క శుభార్త ప్రకటించాల ప్రభా దేవా ప్రభావ ఈ యొక్క శుభార్ ప్రకటించాల ప్రభావం మరి మీ యొక్క అక్కడ చాలా ఉండిపోవడం ప్రతి ఒక్క బిడ్డ రక్షణ తీసుకోవాలి ప్రభావ ప్రతి ఒక్క కుటుంబ కుటుంబ ప్రారంభ చేసుకోవాలా వాళ్ళంతా కూడా ప్రభావ ఇంకా ఎంతో మంది అయితే రక్షణ తీసుకుంది రక్షణ తీసుకోవడానికి సిద్ధపడాలి ప్రభా పరిశుద్ధత్మ్యంపడి ప్రభా ఈ యొక్క కుటుంబ వరలచే ప్రభావ గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడి అని అమ్మాని అబ్రహాదేవ మహాపరిశురానికి గొప్ప దేవ నా దేవ్రభా దినుభా ఆయన ఇష్టప్రభ మీరు మాకు సహాయకులు ఉన్నారు ప్రభావ నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా మీకు నూతనమైన కృపల్ మాకు అనుగ్రహించిన అన్నా ఇస్తున్న ప్రభావ నా దేవ ఇష్టప్రభతో మీరు అభిషేకంలో కనుగరించినారు ప్రభా ఈ వాక్యం ద్వారా ఈ రోజు మీరు మాత్రమే మాట్లాడిన ప్రభావం నా దేవ ఈ వాక్యం ప్రకారం మేము జీవించేలాగా మీరు సాయప్రమైన ఓ దేవా నాయకులు మేము ఆదరించాలా పరామర్శించాల ప్రభా నా దేవ ఇష్టప్రవ తల్లి ఇప్పుడు కూడా ప్రభా మేము ఆ రీతిగా చేయలేని ప్రభావ మమ్మల్ని క్షమించడానికి ఆదిష్టమైన మీ ప్రభా జ్ఞాపకం చేసుకున్నాయి నాకు వందాలు ప్రభాయన ఎసుకు మెల్పిస్తే క్రమంలో మీరు మమ్మల్ని నిలబెట్టుకున్నారు ఆ మెలిపిసేది క్రమాన్ని మేము సంపూర్ణంగా మేము నిర్వర్తించే వారి లాగానే ఉండాలా ప్రభావ ఎస్ అయ్యా ఈ రోజు నుంచి ప్రభావం వాటిని మేము పాటించేలాగానే మీరు సహాయపడడానికి ఆదిష్టమైన గొప్ప దేవా ఎస్ అయ్యా నా మీరే మా సహాయకులు ప్రభావ నీకు దేవా వాకిందర ప్రభావ మేము మాట్లాడతారు ఎన్ని సంస్థల ఓ ప్రభా నాక టూ థౌసండ్ సిక్స్ నుంచి ప్రభావ టూ థౌసండ్ సెవెన్ నుంచి ప్రభావ ఆయన మీ వక్య మీరు ఇంటర్ మీరు మాకు బయలుపరిచినారు కని మీని ఎదిగిన రీతిగా ప్రభావ ఎవరికి బయలుపరచువనే రీతిగా ప్రభావ మీరు మాకు ఇవన్నీ చూపించినారు ప్రభా నీకు వందాను మాలో ఏ గొప్పతనం లేదు ప్రభావ మేము అంతగా చదువుకునే వాళ్ళం కాదు అంత జ్ఞానం కొడుకు కానీ ప్రభావ మీ కృప ద్వారానే ప్రభావ ఇక మాకు చూపిస్తూ ఎంతగాని మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని బలపరుస్తుంది కానీ వందాను ప్రభా చెప్పిన ప్రతి వాక్యని ప్రభావం సంపూర్ణంగా ప్రభావం పాటించే గిడలు మమ్మల్ని తయారు చేసే ప్రభావ వినిపోయేవారు లాగా ఉండకున్న ప్రభావ వినేవారు లాగా ఉండకున్న ప్రభావ కొంతమంది విన స్థితిలో ఉన్న ప్రభుత్వం విన్నగానే పాటించిన స్థితిలో ప్రభావ ఆయన ఆ రీతిని ఉండకుండా మీరు సహాయపడం ప్రావిస్తే విన్న ప్రతి వాక్యం పాటించాలా ఇక ప్రవచన అన్ని ప్రభుత్వం వాక్యం ఎన్నో ప్రవేశ ఉన్నాం ప్రభావ ఆయన ఇచ్చిన ధైర్యంగా బట్టి మీరు ప్రకటించేలాగానే మీరు సహాయపడండి వాటిని నిమరం వేసుకోవాలి ప్రభావ ప్రతి బట్టి మీరు దీర్ఘంగా ప్రభావ ఆయన నడిపించేది మీరు ప్రభావ ఎందుకంటే ప్రభా ఇది ప్రవచన కాలం ప్రభా ప్రవచనాత్మైన ప్రతి ప్రవచనం మా కాలంలో నెరవేర్చుతున్నది ప్రభావ ఆయన కాబట్టి ప్రభా ఇవన్నీ ప్రకటించినప్పుడు వాళ్ళు జీతాలు మార్పులు చెందుతాయి ప్రభా ఆయన ఎత్తు ప్రవాత ఏ రీతిగా మేము ప్రకటించాలో ప్రభా వాటి విశదీకరించు ప్రభావ మీకు వాక్యం మేము ప్రకటించేలాగా మాకు జ్ఞానం అని గురించి మనం సాధిస్తాం గొప్ప దేవానికి వంగలిస్తాయ్యా మహమ్మతుడానికి కుటుంబాలు ప్రతి వాత్యను మర్చిపోకుండా అవసలు పోయి అర్థంలో తీసుకుని ముఖంలాగా వండుకుంటా వాక్య ఎంత సంకూలంగా పాటించబడిపోయి తయారు చేసే ప్రభావ మీరు వెలుగులో సకటించే వాళ్ళని ప్రభావ ఆయన ఇస్తు ప్రభావ అనేకులు వెళ్ళి ఒక ప్రభావ అనాభి పిల్లల దగ్గరికి వెళ్ళి పరామర్శించాలకి ఆహారం పెట్టాలి ఎక్కువ ప్రభావ జైల్లో ఉన్న వాళ్ళ కూడా ప్రభావ తెలు ఉన్న వాళ్ళ మీ వాక్యం సగదించాల ప్రభావా ఆయన ఇస్తు అన్ని విధాలుగా ప్రభావ ఇస్తాన్ని మేము అభివృద్ధి పొందాలి మీలో ప్రభావ ఒక సేవా జీతమే కాదు ప్రభావా జీతమే కాదు ప్రభావ అన్ని విషయంలో అన్ని విషయంలో దేవరి చేస్తూ వార్తలు కొట్లను వర్దెలుతున్న కొనిట్లు వద్ద క్షమించడం ప్రాధిష్టం సంగతి జీవించినయన ఓ ప్రభా ఈ రోజు మరోసారి ప్రభావిరు అతను మాట్లాడిన ప్రభావం హెచ్చరించిన ప్రభావం ఈ వాక్యం స్వీకరిస్తున్నాం ప్రభావ హృదయపూర్వకంగా ప్రభావ ఆయన మీ వాక్యం ప్రకారంగా ఈ రోజు జీవించాలా ప్రభా ఓ దేవా సాయపడండి లోపల నాటబడిన మా ఆత్మలు ప్రభావం కావాల ప్రభ అతను మీ వాక్యాన్ని మేము స్వీకరించాలా వాక్యమే చుట్టూ ప్రభావ అడిట్టు చేయడం ప్రభావ మేము కాపాడబడాలంటే ప్రభావ మీ వాక్యం ప్రకారం మేము జీవించాలా ప్రభావ ఆయన మీరే మాకు సాయకుల ప్రభానికి వందానికి తండ్రి గొప్ప దేవానికి వందనాలు ప్రభావం జీజస్ థ్యాంక్ యూ పరిశుభ్ర దేవుడు తండ్రి అన్నాడు ప్రభావ ఈ అయ్యే ఇంత గొప్ప దేవుడు ప్రభానికి ఇంతగాన ప్రభావ నన్ను బలపరుస్తున్న విధానం బట్టి అన్నాడు ఆయన ప్రతి వాక్యం ప్రకటించాల ప్రభావం ప్రకటించకపోతే ప్రభావ బుడ్స్ మాకు రావు ప్రభావ ఆయన ఈసో భ్రమలు ఉండడానికి వీలు ప్రభావ సంపూర్ణ బట్టి మేము ధ్యానించాలని మీరు సాయపడమని గొప్ప దేవ ఈ ప్రభా ఆయన నిన్న దినాన్ని మీ వాకిందం మాట్లాడిన ప్రభావానికి వందలైనా మీ ప్రభావం ప్రభావ మీలోంచి వెళ్లి ప్రభాన్ని స్వస్థపచ్చింది ప్రభావ ఆయన ఇస్తే గ్రహించగలిగిన ప్రభావ ఆయన ఇష్టపడాలంటే ఆత్మీయమైన అనుభవాలకు మేము అందరం పోలాలని మీరు సాయపడమైన ప్రాధిష్టం ఆ స్థితికి మేము ఎదగాలంటే ప్రభావ అన్ని దశలో ప్రభుత్వం మైమపరచాల ప్రభావ నా తల్లి నా దేవా మీరే సహాయపడమే ప్రాధిష్టం లే వాకి చేతి మమ్మల్ని ఇంకా సంపూర్ణంగా మమ్మల్ని బలపరచడం కాదు ఇంకా సంపూర్ణ మేము అనేక ప్రాంతం అనేక చోటు నటించాలనే ఎంత అనారోగ్యం ఉన్నా కానీ ప్రభావ వాటిని స్వేదించుకో ముందుకు పోవాల బాబా మీరు సహాయపడమని ప్రావిస్తాం లేదా ఎంత కాలంలో ప్రభావ తండ్రి జీవితంలో అనేక నడిపించిన ప్రభావకు వందా ప్రభావ అనారోగ్యం ఉన్నా కానీ ప్రభావం నడిపించినప్పుడు ప్రభావం సేవల జీవితంలోనే ప్రభావ స్వస్థత పొందే విషయాలు మీరు మాకు చూపించిన ప్రభావానికి వంద గొప్ప ఎందుకంటే స్వస్థపరిచేది మీరున్నగా ప్రభావిరు భయపడలేదు ప్రభావత మీ నుండి రావాలా ప్రభావం మీరే స్వస్థపరిచేది నడిపించే దేవుడు కూడా మీరే ప్రభావ కాబట్టి మీరు మా ఇందులో మాకు ఎందుకు భయపడతాం ప్రభావ నేను భయపడము ప్రభా సంపూర్ణంగా ప్రభావ మీరు సాగిపోలే ప్రభావా గురి ఎద్దకు మేము పరిగెత్తాలా ఒక మా పరుగును కడ ముట్టించుకోవాలి ప్రభావం సేవలో మీరు అందరూ జీవించాలని మీరు సహాయపడండి ప్రతి బ్రదర్స్ సిస్టర్ని దీవించి ఆచరించాలి నూతనంగా మీరు అభిషేకించమని ప్రార్థిస్తాం మీకు గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం లేదా ఇంటికి సత్యాన్ని ప్రకటించే బిడలు మమ్మల్ని చేయండి ప్రవేశాన్ని అర్థం చేసుకుని ప్రాబ్లం ఇంతకాలంలో వాక్యం మీరు రివీల్ చేసుకోవాలి ప్రభావ వాటిని అర్థం చేసుకుని ప్రకటించాలని మా హృదయం మా తలంపులుగా అట్లా మారాల ప్రభావ మీ వాక్యం మేము నింపుకోవాలి ప్రభావ మా హృదయంలో వాస్తికం వాళ్ళు మనం కట్టుకోవాలి కంట భూషణం గట్టి మీ వాక్యమే మాకు ఆధారం ప్రభావ మీ వాక్యమైన శక్తి ఉంది మీ వాక్యమే మాకు ఆరోధించి గడ కట్టువంటి ప్రభావ జయించాలంటే మీ వాక్యమే ప్రభావ కేవలం గొప్ప దేవాలంటే పిల్లలతో మాట అభిషేకాన్ని మాకు అనుకరించడం బాధ్యతలందరినీ ప్రభావ మీరు స్పష్టపరచమని ప్రధిష్టం అయినా ఆ కలివరిసెల్లోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి బిడకు సంపూర్ణ స్వస్థతను దయచులను ప్రార్థిస్తున్నా గొప్ప దేవానికి వందను ప్రభావ ఎంతగానా తండ్రి ముందు రోజుల్లో ప్రభావం రాబోయే ఎంతో భయంకరమైన క్రమల కాలం వింటున్నారు అయినా కానీ ప్రభావ మీరు మా సహాయకుల ప్రభావం భయపడదు దేనిషన్ చింతించాం ప్రభావ భూ తల్ల కిందలు మీరు భయపడమేసి ప్రభావ ఎందుకంటే మీరు మమ్మల్ని కాపాడే దేవుడున్నారు ప్రభావ ఎందు నిమిత్తమై ప్రభావా తండ్రి మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభావ మీ సంకల్పం దాని ప్రకారంగా మీరు జీవించాలా ప్రభావ మీ సంకల్ప ప్రకారం మీరు మమ్మల్ని కన్నారు ప్రభా ఆయన ఇస్తే ప్రభావ ప్రథమ ఫలంగా మమ్మల్ని త్యాగేస్తున్న మమ్మల్ని అందరినీ మీకు అన్నాను ప్రభావం తగినట్లు మీరు జీవించాలా ప్రభావ ప్రతి దశలో సంతోష పెట్టాలా మీకు అంగీకారంగా జీవించాలా పశుద్ధంగా జీవించాలా ఎలాంటి ఆహమ ప్రభావాల ఉండడానికి వీలడు ప్రభావ ప్రేమ కలిగి సాత్వికం దీని మనసు కలిగి మేము దీని మనసు అనే వస్తువులు ధరించుకొని మీ ప్రతి ఓ ప్రభా తి వందా మీరే మా సహాయకులు మీ ఆత్మ నడిపి అదృష్టమైన అందరిని మీరు సమాధానం పరచాలా ప్రభా మనిషితో మీరు సమాధానం కలిగి ఉండాలా ప్రభా ఎందుకంటే సమాధాన పడివారు దేవుని కుమారుని వాక్యం చెప్తుంది ప్రభా ఆయన మేము అందరితో సమాధానం పడాలా భార్య భర్తలు కూడా మేము సమాధానం పరచాలా ప్రభా మీ ఎందుకు ప్రభావ తండ్రి వాళ్ళ మధ్యలో మీరు దేవిని మీరు కార్యం చేసే దేవుడు మీరు మాకు సాయపడి మేము ముందు అడిగి వేస్తే ప్రభావ ఆ కార్యాన్ని మీరు స్థిరపరుస్తారు ప్రభావ మీరు ఆ రీతిలో నడిపిస్తారు ప్రభా సమర్థం చేసేది మీరు ప్రభావ మీకు అన్నాలిస్ అయ్యి మీరు ఆ రీతిలో నడిపించుకుని ప్రాష్టమైన విడిపోయిన కుటుంబాలు ఎంతో మంది ఉన్నాయి భార్యభర్త విడిపోయిన కుటుంబాలు ఎంతో హృదయాలు కఠినపరుచుకున్న ప్రభావ కనికరించడం కాదేశాడు ప్రభావ ఒకరికొకరు ప్రేమ వాచ్ల మీరు కుట్టించాడు ప్రభావ ప్రతి కుటుంబంలో సమాధానం అనుగ్రహించిన ప్రాదేశం భార్య భర్తలు కలుస్తూ జీవించాలా ఆ కుటుంబం నుంచి గొప్ప గొప్ప సేవకులు బయటకు రావాలా ప్రభావ కుటుంబం మీద ఏర్పడుతున్న గొప్ప సంస్థ ప్రభావ దుష్టుడు ప్రభావ మీద పడుతున్న మనుషుల మీద పడుతున్న ప్రభువుడు చిన్న భిన్నం చేస్తున్న విశ్వాసాన్ని కొడుతున్నాడు ప్రభావాడు ఏ రీతిగా ప్రభావం రకరకాలుగా వాడు ప్రవాడు ప్రయత్నాలు చేస్తున్న ప్రభావ అయినగాని ప్రభావం కుయుక్తిని మీరు చూపించాలని ఏ రీతిగా చేయించాలని తర్వాత మీరు చేయించక ముందుకు పోవాలా మా కుటుంబాలు కూడా మీరు కాపాడుకోవాలా మరియు విశేషంగా నడిపించాలా ఎన్నో ఆత్మ నటించుకోతే అందరినీ వార్త ప్రకటించాలా మీ వెలుగులోకి నడిపించాలా తర్వాత అలాంటి సేవా జీవితంలోకి మమ్మల్ని నడిపించి మీరు ఆ కుటుంబం సిద్ధపరచుకోమని వాటిని పాటించే వాళ్ళగా ఇలా మీరు సహాయపడమే మా తీరు మందిని ఒక ప్రభుత్వాకే తగినట్లు మేము జీవించలాగా మీరే మాకు నడిపించి మీరు అభిషేకం నడిపించి మీకు వంద ఆత్మ చేత నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభావం వందనాలు ప్రభావం వాక్యాన్ని ప్రభా మేము ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలా ప్రభావితంలో అవలంబించుకోవాలా మీ నిమిత్తంపై మేమే ప్రభావ అన్నింటినీ సర్వాన్ని వదులుకొని ప్రభావ మీరు మీ కొరకైనా సమర్పించుకొని దేవా సేవ చేయాలా ప్రభా అలాంటి అభిషేకం ప్రతి ఒక్కరికి మీరు దయచేసి అభిషేకం చోటు ప్రతి ఒక్కరు నడిపింపబడాలా ఆత్మ చెట్టు నడిపింపబడాలా సహాయం మీరు దయచేయండి ప్రభా మీ నామం మహిమ పరిచడానికి ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు వాడుకోండి ప్రభా మీరు అక్కడ అతి జ్వరంలో ఉంది ప్రభా వేసే కూడా మేము ఉండడానికి వీలేదు ప్రభా మేము ముందడుగులోనే ఉండాలా మీ యొక్క కృపలో మీ యొక్క కనికరంలో ప్రతి విషయంలో ప్రతి ఒక్కరిని మీరు అభివృద్ధి చెందించండి మీ నామం నిమిత్తమైన ప్రభా అందరినీ తీసుకొని రావాల ప్రభా సహాయపడండి ప్రభా పరిస్థితి ఆత్మశక్తి నడిపించి నడిపించండి ఆత్మశక్త స్వామి మీకి వెళ్ళిన నింధన ప్రభా ఏమై వైరస్ నిమిత్తం ప్రారంభించిన ప్రభా అది విజృంభించకుండా మీ యొక్క కృపలో కనికరంలో ప్రభా వాళ్ళందరిపై దయ చూపియండి ప్రభా వాళ్ళందరూ మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలా ఒకరించి అలా ప్రచాల ప్రభా పాపాన్ని పరిశుద్ధులుగా తయారు కావాలా మీరు అక్కడ సిద్ధపడి ఉండాలా ప్రభా వాళ్ళతో మీరు మాట్లాడే ప్రభా దర్శించండి ప్రభావిస్తే ఆమెకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా మీ యొక్క కనికరం ని విధంగా ప్రభావం ప్రవర్తించాలా అలాంటి జ్ఞానం వారికి దయచేయండి ప్రభావ ఇస్తే ఆమెకు వందనాలు ప్రభా మాలిక మీరు ముట్టినందుకు వందనాలు ప్రభా చ మీరు ముట్టినందుకు వందనాలు ప్రభా దేవ స్వస్థకర్చి ఏ హోవ మీరే అది మేము విశ్వసించి ప్రార్థన దేవా మీరు ఘన విజయాన్ని మీకు వందనాలు వేస్తే ప్రభా అగా ఏఎం ఎంతో లెక్కలే వందనభ మీరే మహిమ కార్యం జరిగించండి ప్రతి ఒక్క విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయడానికి వీలేదు ప్రభా ముందుకే సాగిపోవాలా నేను అమ్మం ఎత్తుకుని దేవా మీరే మహిం పొందమని ఏసిన అమ్మం ప్రార్థన చేసిన కరో మనోజన్నా కరో పెట్టం నాభ నా ప్రతి వైరస్ తాకండి ధ్యానం తెలుగు అక్కడికి పోయి వార్తలు వాడుకోలే పొందాలి శుభ్రభ హాస్పిటల్ డాక్టర్ నర్సు వార్త పోవాలా వాళ్ళు ధ్యానం తెలియచండి అంతకాలంలో వాళ్ళ దీష్వార్త అందించాలా రక్షణ పొందాలి శుభ్రభా నా జీవానికి చూద్దాం ఎంతమంది జైల్లో ఉన్నారు ప్రభా పోలీసు వాళ్ళు ఎంతమంది స్వార్థ చెప్పాలి ప్రభా అలా చెప్పాలంటే స్వార్థంగా మాకు వాడుకోండి ఆత్మ చూపించి ధ్యానం చేయవాలి సైతాలు దయ్యానికి కాల్చి దురాత్మని కాల్చని నా జీవానికి నాజీవాడుతుడం అలా నాజీమాస్తాం ప్రభా సైతానికి బంధించి దయ్యాలు కాల్చండి నా జీవానికి చేస్తాం అలా కష్టం చేస్తాం ప్రభా మా జీవితంలో కిరా రూపంగా ఉండాలా నెంబర్ అయ్యారా దాన్ని ప్రకటించాలేపం చేస్తాం తలపించండి వాళ్ళ విధంగా రక్షణ పొందాలి సుప్రభ నాదే పతి ఒంటి అంతగా రక్షణ పొంది అలాగే మార్చండి మీరు అక్కడ పచ్చింది అనేక పనులు మాత మాట్లాడుతూ బలపరుస్తారు కానీ ప్రభు మేము పాటించని మాట్లాడకుండా బలంగా మేము శక్తివంతులుగా కాలేగా బల్లి లాగానే ఉండిపోతున్నాను ఎందుకంటే వాక్యం పనిచేయట్లేదు మా లైఫ్ లో ఈ రోజు మా తన మాట్లాడుతుంటే బలపడను పాటించే తయారు చేయమంటే అభివృద్ధి అవును తర్వాత తన ప్రాణాన్ని కాపాడుకుని దాన్ని పోగొట్టుకుని నడిపిన వా అందుకే అందరూ పోగొట్టుకుని మరి లేవు కానీ అవి ఎన్ని సంపాదించుకున్నా కానీ అన్ని పోగొట్టుకున్న వాళ్ళలాగానే ఉన్నారు నేను కానీ మీద దాన్ని పాటించాలి అటువంటి పాటించే బిడ్డలు తయారు చేయమని తా చూస్తున్నాం చంద్ర ప్రభావం వైరస్ ఇంకా విజృంభిస్తుంది కొత్త రకమైన వైరస్ అయిందని డాక్టర్లు అంత దర్క సైంటిస్ట్ లంతా తరఫు వైరస్ లాంటి వైరస్ కాదు ఇది కాబట్టి ఇంతకుముందు వైరస్ కి తయారు చేసిన వ్యాక్సిన్స్ పనిచేయమని చెప్తున్నారు కానీ ఇది గ్రహించలే చెప్పారు ఎందుకంటే నా ప్రజలు ఎందుకు నశించారు అంటే జ్ఞానం పొదుపాయనరక దాన్ని ధృవీకరించారు కాబట్టి ఎక్కువ మేము ఆ రీతి ఉండకుండా నడిపించామని ప్రార్థిస్తున్నాం మీ జ్ఞానమే మమ్మల్ని బలపరిచింది మీ వాక్యం ఏ మమ్మల్ని పరపరిచింది దాన్ని బట్టి వాళ్ళు కలిసేది వాళ్ళని భయాన్ని కలిగించాలి చర్చని కలిగించాలి ప్రత్యక్షం మీరు మా పక్షంగా ఉండాలి మా తోడుగా ఉండాలని ధైర్యంతో ఎమ్మందితో అని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ఆర్థిక స్థితి కొలాబ్స్ అయ్యింది క్రమ విశేషంగా కొలాబ్స్ కావటెందుకంటే టోటల్ కొలాబ్స్ కాబట్టిగా జీవించాలా మార్గం చూపించండి నేను మనుషులు తిరిగి మంచి ఎంతకొస్తే క్రిస్టేషన్ దయచేస్తారు ఫంక్షన్ రావాలని వాళ్ళు కైరించండి తండ్రి గొప్ప జనం తట్ల లక్ష్యాలు బలభైనా ఆశీర్వించండి ఈ దినమంతా మీ సాయం చేతి నడిపించమని ఏమైనా అందరికి ప్రైజ్ లో